ఇప్పుడు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఒక విషయం చెప్పేస్తే శ్లోకం కలిగ్గా వెళ్ళిపోతుంది రెండో పాయింట్ ఏమంటే ఏమండి ఉన్నది బంగారమే సత్యము ఆభరణాలన్నీ మిత్యవే నేను బంగారపు షాప్లోకి వెళ్ళాను అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడర్న్ స్టైల్ నెక్లెస్ ఉంటే నెక్లెస్ లేకపోతే పాతకాలపు కంటెంటే ఏంటి ఫరక పడినాయి వాళ్ళే ఏంటి ఎలా కొడుతుందండి ఎందుకని ఆభరణము కొత్త ఫ్యాషన్ ఆభరణమైనా బంగారమే పాతకాలపు ఫ్యాషన్ ఆభరణమైనా బంగారమే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు కంటే కంటే అంటే ప్రకృతి కంఠము ప్రకృతి కంటే ఈ కంఠాభరణము నాటకంలో బాలగ విష్ణు విసింహాదావు నాటకంలో ఈ కంటెకి చాలా ప్రముఖమైన స్థానం కలదు అఖి ఈ గురగడ అప్పారావు గారి కన్యా కూడా ఈ ప్రముఖ పాత్రను పోషిస్తుంది పొందు అలాంటి పిచ్చి పిచ్చి ఆభరణాలు పెట్టుకునేవారు ఇప్పుడు మోడర్న్ పీపులు కొంచెం నాజూకైన ఆభరణాలు పెట్టిన కదా కంటెంటేమిటో చూసినా బంగారపు కడ్డీ మీరు ఎంత పెట్టగలుగుతారో బంగారం అంతప్పుడు కడ్డి కొంచెం లావుపాటి కడ్డీ పెట్టుకోవచ్చు కొంచెం సాంగతి కడ్డీ కడ్డి ఇలా సెంట్రల్ సర్క్యులర్గా దాన్ని ముంచేసుకోవాలి ఓ హుక్ ఒకట పెడతాడు అదనక్క కంటే మామూలుగా పెట్టిలో నుంచి తీయడము అంటే అమరావాల నుంచి తీయడము ఇలా నెల పెట్టుకోవడము నా హుక్కు పెట్టుకో అది కంటెంట్ అది ఏ అది ఏమో ఆభరణం నా డిజైన్ లేదు నా తలకాయ లేదు ఏమి అదే ఆభరణం ఇంక ఇప్పుడు మధ్యకాలంలో ఆభరణాలు నెక్లెస్ వచ్చింది ఆభరణం అలా మొత్తం అంతా విశాలంగా ఒక లత వ్యాపించినట్టుగా ఇలా ఇలా ఇలాపించి కంఠాన్ని అద్భుతంగా శోధన చేస్తూ ఉన్నది ఈ రెండు ఆభరణాలు ఉన్నాయి ఏమి డిఫరెన్స్ కొడుతుందండి సత్యము బంగారమే అని దర్శించేవాడికి ఈ కంటి అయితే ఈ కొత్త రకం ఆభరణం అయితే ఎక్కువనా ఏమీ సపోజ్ మా దగ్గర మోడర్న్ ఆభరణాలు ఏం లేవు అన్ని పాతకాలపు ఆభరణాలే ఉన్నాయండి అని వాడు అన్నాడనుకోండి పర్వాలేదురా తమ్ముడు ఏం పర్వాలేదు అంత బంగారమేరా అనే అంటావా లేకపోతే మరోలా ఏమన్నా ఇంకొకటి మా దగ్గర అన్ని అత్యాధునికములైన మోస్ట్ మోడర్న్ డిజైన్ ఫ్యాషన్స్ ఆభరణాలన్నీ ఉన్నాయి స్వామీజీ దయచేయండి అన్నాడనుకోండి అప్పుడు వాడిని ఏమంటాం మనం అంతా బంగారమేరా తమ్ముడు అని అంటాం లేకపోతే ఇంకోలా అంటామా అని సపోజ్ అంతా బంగారమే ఆభరణములు మిథ్య కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ నెక్లెస్లో అన్నీ తీసుకుని వాటిని ఇలాగా రోకట్లో వేసి కొట్టేసి ముద్దల కింద చేసి పెట్టు ఎందుకంటే బంగారమే సత్యము ఆభరణములు సత్యము కాదు అని అలా చేయాలా అలా చేయ కదా ఏము ఇప్పుడే కనపడుతూ ఉంటే కనపడినాయి ఇప్పుడు నెక్లెస్ కనపడుతుందని కొన్ని కనపడినాయి మేము మిథ్యే కదా అది మిథ్య అయినప్పుడు కనపడినా ఒకటే కనపడకపోయినా ఒకటే ఈ రూపంలో కనపడినా ఒకటే ఆ రూపంలో కనపడినా ఒకటే అది శ్లోకం చూసిందండి ఇప్పుడు మళ్ళీ చెప్దాం బ్రహ్మాండలోక దేహేషు సద్వస్తుని పృథక్కృతే అసంతోండాదయో భాతు తద్భానేహతి బ్రహ్మాండలో సుని పృథక్ అసంత అండాదయ భాంతుద్భానే అపి కా లోక బ్రహ్మాండలోకదేహు బ్రహ్మాండము భూలోకము మొదలైన లోకములు మనుష్యదేహము మొదలైన దేహములు అనువాటి యందు సద్వస్తుని సద్రూపమైన పరమాత్మ అనే యథార్థతత్వమును పృథక్కృతే వివేకము చేయబడగా ఉందా అది గమనించండి బ్రహ్మాండము గలదు ఈ వాస్తవంలో బ్రహ్మాండం అని అనుకుంటున్నామే కానీ అది సద్రూపమైన పరమాత్మయే భూలోకము స్వర్గలోకము ఇత్యాది లోకములు గలవు ఈ లోకము ఆ లోకము అనుకుంటున్నామే కానీ అది సద్రూపమైన పరమాత్మయే మనుష్యదేహము పశుదేహము చెట్టు చైమా ఇత్యాదులు అని వేరువేరుగా అనుకుంటున్నాం కానీ అవన్నీ కూడా సద్పమైన పరమాత్మయే ఇది వివేకం కాబట్టి బ్రహ్మాండము అవాంతర లోకములు వాటిలో ఉండే ప్రాణులు అనే అన్నింటి విషయంలో ఆ సద్వస్తువును నామరూపముల నుండి వివేకము చేయగా కాబట్టి వివేకం చేశారా అంతా వివేకమే బయట చేసి దేవుండదు ఇప్పుడు ఇంత అక్కడి నుంచి నేను బంగారము ఆభరణాలని ఇన్నిసార్లు అన్నాను ఆభరణాలని ఏమీ చేయనక్కర్లా వాటి స్థానంలో ఉంటాయి మీరు ఆభరణాలను నాకు ఇచ్చేయనక్కర్లేదు లేకపోతే తీసుకెళ్ళి బొడ్డు మీద పారైనక్కర్లేదు ఎక్కడన్నా అక్కడ కానీ వివేకం మటుకు చేయాలి ఏమిటా వివేకము ఇదంతా బంగారమే అదే వివేకం నరేంద్ర మోడీ గారు ఓ స్కీమ్ ఒకటి పెడుతున్నారు ఏదో ఉంది ఎకానమీలో మ్యాక్రో ఎకానమీ అని అంటారు మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవో ఉంటాయి అంటే మైక్రో ఫ్యాక్టర్స్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అనేవో తేడాలు ఉంటాయి పక్కన ఎకనామిక్స్ మనకు ఏం మైక్రో ఫ్యాక్టర్ అంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు లేకపోతే రైలు ఛార్జీలు పెంచాడు ఇలాంటివి ఏవో మైక్రో ఎకానమీ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి మ్యాక్రో ఎకానమీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది ఏమిటంటే భారతదేశము ప్రతి సంవత్సరము కొన్ని వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తుంది కొన్ని వందల టన్నుల బంగారం మనం దిగుమతి చేసే ఐటమ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఏదో తెలిసిన పెట్రోల్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ బంగారం ఈ బంగారం అంతా ఎక్కడికి ఇంట్లో సైన్స్కి ఉపయోగించే బంగారం ఓపిసర్ అంతా వన్ పర్సెంట్ కూడా సైన్స్ కంటే ఈ కౌంటర్స్కి కౌంట్ చేసేటువంటి మెషీనరీ ఒకటి ఉంటుంది దాంట్లో బంగారపు తీగల ఉంటాయి ఈ పార్టికల్ కౌంటర్స్ అవి సైంటిఫిక్ లెబరేటరీస్ లో దాంట్లో గోల్డ్ ఉంటుంది తర్వాత సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది ఓకేసర్ ఒక కులం గోల్డ్ ఉంటే ఒక పదివేల సెల్ ఫోన్లకు సరిపడుతుంది చిన్న చిన్నవి కదండి దాంట్లో ఒకసారి అంత ఉంటుంది మంచి కండక్టర్ గోల్డ్ బాగా కండక్షన్ బాగుండాలి సెల్ ఫోన్లో కాబట్టి మైక్రో అమౌంట్ ఆఫ్ గోల్డ్ బంగారంలో బంగారం ఉంటుంది ఈ రకంగా మనకి దిగుమతి అయ్యే బంగారం ఒక శాతము సమాజంలో ఈ విధంగా ఉపయోగపడుతుంది తొంభై మిగిలి ఉంటుంది దిగుమతిలో దాంట్లో సుమారు యాభై అరవై శాతం స్త్రీలు ఆభరణాల కింద ఖర్చు పెట్టేస్తారు అక్షయ తృతి వచ్చిందంటే అక్షయతృతీయ నాడు ఇంటికి బంగారం రావాలి అని వీళ్లు పెట్టారు ఈ బంగారపు షాపుల వాళ్ళు పెట్టారు వాళ్ళు ఎంత తెలివితేటలో చూడండి ఇప్పుడు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు విడివిడిగా ఉండాలి అన్నప్పుడు కూడా సేల్ అంటాడు విడివిడిగా ఉంటే ఇక్కడ ఎందుకు అప్పుడు సేలే అషాఢం సేల్ ఉండకూడదు శ్రావణం సేల్ ఉండాలి కానీ అషాఢానికి సేల్ ఏమిటండి వీళ్ళ కష్టమయ్యే వీళ్ళు దుర్ముహూర్తానికి సేల్లే సుముహూర్తానికి అలా పెట్టారు అక్షయతృతి అని పేరు పెట్టి మొత్తం ప్రతి వాళ్ళు కూడా బంగారం కొనే హడావుల్లో ఉంటారు ప్రతి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉపాతీతులాలు బంగారం ఉన్నవాళ్ళు కూడా ఈ హడా బంగారం కొనుక్కోవాలి అని ఈ రకంగా భారతదేశంలో ఉన్న జనాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే దాన్ని మీరు ఇందుకని అంట్రెస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఎలిమెంటే దెన్ దేవాలయాల్లో బంగారం తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ పెడతారు కావని ఆ లోపల బంగారు వైపులీ అంటాడు బంగారు వాసులు బంగారు వైపులీ అంటే అదంతా బంగారం తాపడం చేసేస్తాడు ధ్వజస్తంహానికి బంగారం గోడలకి బంగారం నందీశ్వరుడికి బంగారం వెంకటేశ్వర స్వామికి బంగారం ఆయన చెయ్యి ఎంత ఉంటే అవి చుట్టూ బంగారం పెట్టి చేస్తాడు తన్నులు తన్నులు బంగారం వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటే మన వెంకటేశ్వర స్వామి వీళ్ళు లెవెంతలో తెలిసిన దేవాలయంలో అరే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కట్టాలి రా ముందు చందర్వసులు చేసి కడతారు కాబట్టి అదే వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు లేదు లేకపోతే శోభన లేదని మళ్ళీ చందాలు మొదలు పెడతారు మొదలుపెట్టి బంగారుపు ఈ రకంగా దేవాలయాల్లో హండ్రెడ్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ మూలుగుతో ఉన్నది ఈ గోల్డ్ అంతని మనం బ్యాంకుల్లోకి పట్టుకొస్తే It will make a huge macro-economic impact. That is, Marendra bodhija, no scheme of that, mother-in-law. Devalayana-wada-do-kunsham vigistha. Ne opudomo amezanta. We all work out of that, so he should be able to do it. So, ee rakanga haabharanamulanevi mitya. That is, so he so, should be able to do so. it. మైండ్ యొక్క ఆ భ్రమంతా వదిలిపోతుందో పట్ట ఎనివే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం మనం కాబట్టి మీరు వివేకం చేస్తూ ఉండాలి ఆభరణములు మీరు వాటిని ఏమీ చదవటక్కర్లేదు ఉన్నవాటినే ఉన్నట్టుగా అటుపెట్టడమే కానీ వివేకం చేస్తూ ఉండాలి అదే రకంగా బ్రహ్మాండము అంటే పరమాత్మయే గలడు బ్రహ్మాండమని మనం అనుకోవడమే భూలోకం అది పరమాత్మయే స్వర్గలోకం అది పరమాత్మయే మనుష్యుల దేహాల శత్రువు అన్నవాడు ఈశ్వరుడే మిత్రుడన్నవాడు ఈశ్వరుడే పశువు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు పక్షుల రూపంగా ఈశ్వరుడే ఈ విధంగా సర్వమునందు నామరూపము విడదీసి ఆ తత్వాన్ని మీరు స్పష్టంగా పైకి లాగి చూడాలి పైకి లాగి అంటే బుద్ధితో నా అభిప్రాయం అండర్స్టాండింగ్ తో అలా చూడాలి అలా చూడగలిగితే ఏమవుతుంది చూడగలిగితే అసంత మిథ్యారూపములైన అండాదయ బ్రహ్మాండము లోకములు దేహములు భాంతు ప్రకాశించుగాక కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండము కనపడకూడదని మన కాదు బ్రహ్మాండం కనపడని కానీ అది పరమాత్మయే అని తెలుసుకుంటూ ఉండాలి నా కంటికి నెక్లెస్ కనపడరాదు అనే సమస్య వేదాంతులు ఎలాంటి ఇబ్బందులు ఎవే ఇలాంటి ఇబ్బందులు ఎవరికో తెలిసినా కర్మఠులకు ఉంటాయి కర్మఠులు ఏమంటారంటే నేను భోజనం చేసుకుంటే నాకు కుక్క కనబడకూడదు కుక్క కనబడితే ఏమవుతుంది భోన మనిషి వెళ్తాయి అయ్యరా తింటూరులో తిండి వదిలిపెట్టి వెళ్తూ తాడు కుక్క కనపడిందని ఒక ఆయన భోజనం చేస్తున్నాడు ఇది చెన్నైలో జరిగిన స్థానం ఒక ఆయన భోజనం చేస్తున్నాడు భోజనం చేస్తుంటే అక్కడి నుంచి అలా వెళ్ళాడు ఎవరో ఈయన ఇక్కడ భోజనం చేస్తుంటే అక్కడి నుంచి అలా పది వెళ్ళాడు అయితే అదేమైందంటే ఒక రాత్రిపూట ఒక పెద్ద గ్యాస్ స్లాంప్ ఒకటి పెట్టారు అవతల వైపు అవతల వైపు గ్యాస్ స్లాంప్ ఉంది ఆ గ్యాస్ ల్యాంపు వెలుగులో కూర్చుని ఈయన భోజన చేస్తున్నాడు ఈ మధ్యలో ఒకడు అలా వెళ్ళాడు కదా ఆ నీడ ఈయన విస్తర మీద మీద పడింది ఎవడు రాదని చూస్తే వాడు మైలవాడు మైలవాడి నీడ నా మీద నా విస్తర మీద పడింది కనుక నేను ఈ పెళ్లి అంటే కాదండి ఛాయ వల్ల అపవిత్రత రాకూడే ఛాయ వల్ల కూడా అపవిత్రత వస్తుంది అని లేచడ కాబట్టి ఈయన కాబట్టి నా కంట నెక్లెస్ పథకంలో నేను వేదాంతం జరుగుతున్నాను మేము పంచదర్శి విద్యార్థులము మా కంట ఎక్కడా నెక్లెస్ అనేది కనపడడానికి వీరలేదు నెక్లెస్లు ఉన్న వాళ్ళందరూ దాచేసుకోండి ఒకవేళ కనపడిందంటే మేము లాగేసి దాన్ని ముక్కలు చేసి పెట్టేస్తాము అని చెప్పాలా అక్కలా నెక్లెస్ పెట్టింది వాళ్ళు మీరు పెట్టుకోండి మాకేమో అభ్యంతరంలా మరి మీరు సత్యం బంగారం నెక్లెస్ నిత్యంతరవును నిత్య నరీక్షాయి వీల్ ఒంటే బికాస్ నెక్లెస్ మాకు అడ్డే కాదు ఎందుకంటే తెలిసిందండి మేము నెక్లెస్ నుంచి బంగారం అనే సత్య వస్తువుని వివేకం చేసి కూర్చుంటాం మేము మిమ్మల్ని ఏం చేస్తుంది అలాగే మేము మాండము మనుష్యులు పక్షులు అన్నీ కనబడుతున్నాయి కనపడి కనపడినా కూడా నామరూపంలో నుండి మేము తత్వాన్ని వేరుగా చూసేటువంటి స్వభావం మాకు ఉన్నది కనుక కనబడడం మాకు హాని ఏమీ లేదు చూసిందండి నేను సరిగ్గా కన్వే చేయగలిగినా నా విషయము తద్భానేటి అవన్నీ ప్రకాశిస్తున్నప్పటికీ ఇహా ఈ సత్యతత్వము విషయమై క్షతి హాని కా ఏమిగలదు కనబడినంత ఇప్పుడు సినిమాచన మీద ఎవేవో బొమ్మలు కనపడతాయి కానీ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ప్రకాశించే తెర తప్ప అక్కడ ఏది లేదు అని తెలుసుకో ఉంటుంది అలా తెలుస్తూ ఉండేప్పుడు ఏ బొమ్మలు కనపడ్డా మనకు అభ్యంతరం లేదు సంతోషమాత సినిమా అయితే మంచిది లేకపోతే మరో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అయితే చెడ్డది మాకు ఇటువంటి సమస్యలు ఏవీ లేవు సంతోషమాత సినిమా అయినా అది దృశ్యము చెన్నై ఎక్స్ప్రెస్ కూడా దృశ్యం మాగేమీ తేడా లేమి లేదు మాకన్నీ ఒకటే కాబట్టి ఇది వేదాంత అధ్యతనే వేదాంతులు వీళ్ళు ఫ్రీ పీపుల్ ఫ్రీడమ్ అంతా ఫ్రీడమే వీడికి ఎందుకంటే ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలనేటువంటి ఎజెండా ఏమీ ఉండదు టోటల్ ఫ్రీడమ్ అర్థమైంది కదండి మళ్ళీ ఇంకోసారి చెప్తాము బ్రహ్మాండ లోక బ్రహ్మాండము భూరాది లోకములు మనుష్యాదిదేహములు అనువాటి ఎందు సద్వస్తుని సద్రూప పరమాత్మ పృథక్తే వివేకముచే దర్శించబడగా అంటే తేడా తెలుసుకుని దర్శించారు దర్శిస్తే ఏమైంది అసంత మిథ్యారూపములైన అండాదయ బ్రహ్మాండము మూరాదిలోకములు మనుష్యాదిదేహములు భావంతో ప్రకాశించుగాక తద్భానే అతి అవి అన్నీ ప్రకాశిస్తున్నప్పటికీ ఇహ ఈ సద్రూప పరమాత్మతత్వమునందు కాక్షతిహి హాని ఏమి జలదు అనగా ఏమి హాని లేదు బ్రహ్మాండలో సద్వస్సుని పృథక్ అసంతోండా భాసు తద్భాహా క్షతి అంటే మనకి తెలుస్తూ ఉంటుంది ఏది ఈ భేదంతో కూడిన జగత్తు ఈ భేదములు ఈ నామరూపములు ఇవన్నీ కూడా నిత్యా కేవలము సద్రూపమైన పరమాత్మయే సత్యము అని మనకు మనకంతా స్పష్టంగా తెలుస్తూ ఈ లోపల ఓ సాంఖ్యుడు వస్తాడు సాంఖ్యుడు వచ్చి వాడు దేవుడు లేడు అంటాడు అయితే మనకి తెలుస్తూ ఏమని దేవుడు లేడు అనే వాగింద్రియము వెనకాల ఏముంది దేవుడు దేవుడు లేడు అని గట్టిగా వాదిస్తున్నాడు బుద్ధిశక్తితో ఆ బుద్ధిశక్తి మూలంలో ఏముంది ఏముడు మనం తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మనం తెలుస్తూ ఉన్నప్పుడు ఈ సాంఖ్యులు వచ్చి దేవుడు లేడం మనం కంగారు పడాల్సిందే అనవంగా ఏమీ శ్రీరామకృష్ణ వారు దృష్ణాంతం ఉంటారు మీరు కొత్త మొదలు చూస్తే నక్షత్రాలు కనపడతాయా కలవపడదు కాబట్టి నక్షత్రాలు లేకపోతారా లేవద్దు అదే కొంచెం రాత్రికి చీకటి పడితే నక్షత్రాలు కనపడతాయి అలాగే మీరున్న అజ్ఞానావస్థలో మీకు దేవుడు దర్శనం కావట్లేదు కాబట్టి దేవుళ్ళు ఏంటంటారా అనుకో కాదండి వాడు అంటున్నాడు సాంఖ్యులు అంటున్నాడు చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తారు హై స్కూల్లో కంప్లైంట్ చేస్తారు సో మ్యాథమెటిక్స్ మెమిస్టార్ అన్నారు మనము దీన్ని ఇలా అనాలి ఈ దీన్ని ఇలాగే తప్ప మరోలా అనకూడదు అని ఆయన పాఠం ఏదో సోషల్ స్టడీస్ మెమిస్టారో ఏదో పాఠం చెప్పారు ఏదో పఠం చెప్పాడు పటం చెప్పి ఈ దీన్ని ఇలా కానాలి తప్ప మరో అలా అనకూడదు అని ఏదో చెప్పారు అంటే నేను దృష్టాంతా నాకేమీ గుర్తు రావట్లేదు చెప్పాను ఈ పిల్లల్లో ఒకడు వెనకాల గురిలో ఉన్న వాళ్ళు ఒకడు ఆయన ఎలా అనకూడదు అలా అన్నాడు వీడు అన్నాడు అందుకంటే పక్క వాళ్ళు అయితే వేచి నిలబడతారు ఆయన ఎలా ఎత్తికి నిలబడవారు అంటే వీడు అన్నదే అంటున్నాడు అని వీడు చెప్తాడు పితూరి ఈ సాంఖ్యులు వచ్చిస్తారా మీరు ఈ సాంఖ్యులు ఉన్నారే దేవుళ్ళు లేడంటున్నాడండి ఏదో ఏం చేయమంటారు మీద పడి కొట్టుకుంటారా కాబట్టి మనం దాని గురించి కంగారు పడాల్సిందేమో ఎవరో నాతో అన్నారు ఏమంటే ఆయన ఎవడో ఉన్నాడు ఈ మంచిగా డాక్యునా ఎవడో ఉన్నాడు దేవుళ్ళు లేడిన ప్రశ్నలు వచ్చాడండి మీరు దానికి ఏదైనా రిప్లై ఇవ్వాలి ఎందుకంటే రిప్లై ఇవ్వడం మనం రిప్లై ఇస్తే వాడు ఎవరన్నా రిప్లై కొట్టుకుంటాడా లేదా వాళ్ళు రిప్లై ఏం తీసుకోరు ఇప్పుడు సంస్కృత శ్లోకాన్ని తప్పుగా చెప్పాడు అనుకోండి ఏమన్నా మీరు శ్లోకాన్ని తప్పుగా చెప్పారు అది మనం కరెక్ట్ చేసామనుకోండి కరెక్ట్ చేస్తే విరుచుకు పడిపోతాడు మీద ఒప్పుకోడు తప్పు దిద్దుకోడు లోకంలో తప్పు దిద్దుకునేవాళ్ళు ఎవరు లేరు చాలా అహంకారంగా ఉంటారు కాబట్టి మనం నోరు భావిస్తుంది మనమే వ్యర్థ వ్యర్థంగా మాట్లాడేమని దుఃఖించాల్సి ఉంటుంది కాబట్టి సాంఖ్యం ఉంటారు వాళ్ళు అలా లవే ఉంటారు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు దొంగ కాబట్టి వాళ్ళని ఆశీర్వదించేసి ఈ సాంఖ్యుల రూపంగా కూడా పరమాత్మనే ఉన్నాడు ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు విలన్ కూడా ఉంటాడు విలన్ ఉండకూడదంటే అసలు సినిమా ఏం జగత్తు అలాగే ఉంటుంది అలాగే కాణాదులోనూ ఉన్నారు ఈ అటామిసిస్ జగత్తు దేవుని నుంచి కొట్టలేదు దెయ్యం నుంచి కుట్టలేదు యాటమ్స్ నుంచి పుట్టింది యాటమ్స్ ఎన్ని రకాలుగా అంటే నాలుగు రకాలు ఐదు రకాలు చెప్తాయి యాటమ్స్ ఐదు రకాలు చెప్తాండినా అర్థం ఉండేదానికి ఒక ఆయన అక్క పాఠం చదువుకుంటున్నాడు ఇంకో పండితుడు ఐదు పాఠం చెప్తున్నాడు వీరికి విద్యార్థికి ఇరవై ఏళ్ళ విద్యార్థికి ఇరవై పాఠం చెప్పేస్తున్నాడు ఏమిటి ఆ ఐదు రకంలో అణువులు గలవు అని వీళ్ళు నేను అక్కడ ఉన్నాను నేను ఇప్పటికైనా అప్డేట్ చేసుకోండి అప్డేట్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు నైన్టీన్ ఇప్పుడు మీరు కంప్యూటర్లో టూ థౌజండ్ వన్ అంటేనే వర్కౌట్ కాదు నేను టూ థౌజండ్ వన్ తోటి గడిపడ్డం జీవితాలనుకున్నాను ఎక్స్పీ తోటి నాకు వర్కౌట్ కాదే నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను టూ థౌజండ్ త్రీకి వచ్చాను ఎక్స్పీ తోటి నేను ఇక్కడ ఇంకా నేను దీన్ని దాటి ముందుకు వెళ్ళాను అని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాను మొత్తాన్ని అందరూ సాయం పట్టేసి టూ లో కూర్చుంటారు ఇప్పుడు నేను టూ లో ఉన్నాను 2010 థౌజండ్ టెన్ కి మాత్రం నేను అన్నాడు వెళ్లే పనే లేదు అసలు ఐఎమ్ నౌ డిఫైన్ ఐఎం సాటిస్ఫైడ్ విత్ టూ థౌజండ్ సెవెన్ ఐ డోంట్ వాట్ టూ థౌజండ్ టెన్ అలా అప్డేట్ అనేది ఒకటి ఉంటుందండి యాటమ్ సైజ్ అవుతుంది ఆయన బానే ఉంది నేను చదవడం బానే ఉంది సంస్కృతం చదివితే ఏమైనట్టు నాకు వచ్చు సంస్కృతం యాటమ్ సైజ్ కాదయా బాబు వంద వంద పెక్చర్లు ఉన్నాయి కొంచెం అప్డేట్ చేసుకోండి అని చెప్పాను చెప్తే చూడు ఇది సైన్స్ కాదన్నా సైన్స్ కాకపోవడం ఏమిటి రా నువ్వు ఐటమ్స్ ఉంటావు సైన్సే ఉంటుంది నువ్వు ఎవరైనా చెప్తే నేను నువ్వు ఐటమ్స్ ఉంటావు సైన్స్ కాదంటావు అప్డేట్ చేసుకుంటూ ఈ తను చదువుకునే వాళ్ళకి దిమాక్ అంటే నవర అప్డేట్ చేసుకోవాలో వద్దా యాటమ్స్ గురించి మాట్లాడేవాడు కడాద మహర్షి మరి హిస్ టైమ్స్ హీజ్ అథౌజండ్ ఇయర్స్ హెడ్గా ఉండి మాట్లాడాడు ఆయన ఆయన టైమ్స్ని ఇంకా డాల్టన్ పుట్టడానికి ముందు ఈయన పుట్టి యాటమ్స్ గురించి మాట్లాడాడు ఆయనకి దోహాలు అర్పించాలి కానీ అప్డేట్ చేసుకోవాలి ఎనీవే యాటమ్స్ నుంచి పుట్టింది జగత్తు ఈశ్వరుడు అక్కడెక్కడో పైన ఉంటాడు తోట ఉంటాడు ఈ ద్వైత ఈ థియాలజీస్ అన్నిటికీ ఫిలసాఫికల్ ఆదిజ్యన్ కణాద సిద్ధాంతం ఒక థియాలజీ ఏముంటుంది నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు ఆయన వీటి అన్నింటినీ సృష్టిస్తాడు లేకపోతే బ్రహ్మదేవుని సృష్టించమంటాడు అదంతా బ్రహ్మదేవుని ఆయన సృష్టిస్తాడు మళ్ళీ ఆయనకు డిప్యూటీ ఆయన వీళ్ళందరినీ సృష్టిస్తాడు ఇదంతా సత్యం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కణాదుని యొక్క ద్వైతం నుంచి వచ్చింది ఇంకొకడు అంటాడు శివుడు ఉంటాడు కైలాసంలో ఉంటాడు యన సృష్టిస్తాడు అని చెప్తాడు అది ఆ కడాబు నుంచి వచ్చింది గణపతి పురాణం గణేష పురాణం తీస్తే గణేషుడు ఉంటాడు ఆయనే సృష్టిస్తాడు శివుణ్ణిను విష్ణువుని గణేషుని సృష్టిస్తాడు గణేషుడు సృష్టించి విష్ణువుని బ్రహ్మని శివుణ్ణి సృష్టించి అదే బ్రహ్మను మళ్ళీ జగత్తును సృష్టి చేయరా అని పురమానిస్తాడు విష్ణుతో నువ్వు కొంచెం కాపాడుతూ ఉందని శివుడితోటి హే శివ కొంతకాలం నేను నిన్ను తండ్రి అంటూ ఉంటాను ఏమనుకోటం కానీ నిజంగా గణేశపురాణం తీసుకొస్తే అలా ఉంటుంది రియల్లే కాబట్టి ఇవన్నీ కూడా ఈ థియాలజీస్ అన్ని కూడా కణాదశి ధ్యానం నుంచి వచ్చాయి కణాదుల కణా ఎవరన్నాడంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు పైన కూర్చుని ఉంటాడు ఈ ఆటమ్స్ అన్నీ ఆయనకి చెప్పిన మాటలు ఇంట్లో ఉంటాయి ఈ ఆటంస ఈ ఆటంసతోటి ఈ సృష్టించాడు అని వింటారు ఇదంతా సత్యము అని చెప్పారు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడాలి ఆ అక్కర్లకి చెప్పని ఏదో ఒక మంచి కల్పన హోట చేశాడో ఆ కల్పన వెనకాలం ఉన్నది కూడా పరమాత్మయే ఇంకా బౌద్ధులు ఉన్నారు బుద్ధుడు కాదు బౌద్ధులు వీళ్ళు ఏమన్నారు సీనియర్ నుంచి జగత్తు పుట్ట కానీ అదొక వాదము ఇలాంటి వాదాలు ఎన్ని వాళ్ళు ఎన్ని చెప్తారో ఊహలు చేసి చెప్తారు ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అంటే ఏమిటి మామూలుగా ఈ మండేన్ లెవెల్లో ఉండి చూస్తే ఇది టేబుల్ ఇది హాలు ఇది ఫ్యాను ఇది మండేన్ లెవెల్లో ఉండి చూడటం ఉత్ప్రేక్ష అంటే ఉత్ పైకి వెళ్ళిపోవడం ఇంకా ఈ లెవెల్ వదిలిపెట్టేసి ఎక్కడో పై లెవెల్లో ఉండి అప్పుడు చూడటం కవి చేసి పనులదే కవి ఈరోజు ఉద్యానవనంలో చంద్రుడు సంచరిస్తున్నాడు ఈ ఉద్యానవనంలో సంచరిస్తున్న చంద్రుల్ని చూసి ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుడికే చూసి తిట్టబుద్ధి వేస్తోంది ఈ వాటికి నువ్వు సిగ్గు నీకు సిగ్గు అనే దేవన చంద్రుడా ఆ మేఘాల నక్కి దాగు దాగి నీకు ఈ ఉద్యానవనంలో సంచరించే రెండో చంద్రుల్ని చూసాక కూడా ఇంకా అలాగే సిగ్గు లేకుండా దాగి దాగి ఉండకుండా బహిర్ ప్రకటమవుతున్నావేమిరా అంటాడు చంద్రుణ్ణి చంద్రోపాలంభము అనే ఒక టాపిక్ ఉంది మన చరిత్ర వసు చరిత్ర మన చదివిన వాళ్ళకి తెలుస్తుంది చంద్రుణ్ణి చెడామడా తెచ్చడమే పని పసు చరిత్రలో గిరిక అని ఒక అమ్మాయి చంద్రుణ్ణి ఎన్ని తిట్లు మీరు పుస్తకం తీసుకొస్తే చంద్రోపాలంభము ఉపాలంభం అంటే పెట్టడం చంద్రోపాలంభము ఎలా చంద్రుడా వేదాలు నిన్ను చల్లని వాడుగాని వర్ణించాయి పురాణాలు నీవు శీతకిరణ ఉండమని వర్ణించాయి కానీ యథార్థం చూస్తే నీ కిరణాలు ఇంత వేడిగా ఉన్నాయి ఇది ఎక్కడ బుద్ధి రాజు ఆవి వర్ణించినందుకైనా చల్లటి కిరణంలోనూ ప్రసరింపది అంటుంది గిరిత సంథింగ్ లైక్ దాట్ వీటన్ని చంద్రుడు కిరణాలు వేడిగా ఉండడం ఏమిటండి అంటే ఇదంతా కూడా ఊహలు ఉత్ప్రేక్షలు ఇలాంటి ఉత్ప్రేక్షలు చేసి పెట్టారు మీ సాంఖ్యలు కాణాదులు బౌద్ధులు వీళ్ళు ఏం చేశారో తెలుసు ఉత్ప్రేక్షలు ఎవేవో ఊహలు ఊహల చేసి పెట్టారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనకి తెలుస్తూ ఉంటుంది పరమార్థ సత్యము అద్వయము అని తెలుస్తూ ఉంటుంది వీళ్ళు ఊహలు చేస్తూ ఉంటే మనమేం కాదంటామా ఈ ఊహల్లో ఇంకోకున్న ఊహలు మోడర్న్ ఊహలు దేవుడు అక్కడ షిల్లిలో బాబా గారుగా జన్మించినాడు అని ఒక ఆయన చెప్పాడు చెప్పి ఆ తర్వాత ఆయన అక్కడ అవతారం గాలి నుంచి పుట్టపర్తిలో బాబా అవతారం కింద వచ్చారు అని వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్తే వాళ్ళే ఉన్నారో వాళ్ళు ప్రశ్న స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళలో పండితులు ఒక ఆయన ఇచ్చి పెద్ద పాండిత్య ప్రకర్షతో కూడిన ఉపన్యాసం ఇచ్చాడు అయన్నా వీళ్ళు ఇలా చెప్తారు వీళ్ళకేం తెలీదు వాళ్ళు చెప్పేదంతా తప్పు ఆ బాబా మళ్ళీ ఇంకా అవతారం తీసుకోలేదు ఈ అవతారం ఆ బాబా అవతారం కాదు పెద్ద ప్రతిపాదన వీళ్ళందరూ ఉత్ప్రేక్ష చేస్తున్నారు ఊహలు చేస్తున్నారు ఈ మధ్యన నార్త్ ఇండియాలో ఒక పెద్ద మహాత్ములు ఒక ఆయన ఈ బాబా గారి పూజలు ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష అంటూ ఆయన వస్తే ఇవన్నీ ఈ ఊహాపోహలు ఎలా పోతూ ఉంటాయి ఒకడు ఊహ చేస్తే ఇంకొకడు ఆ ఊహను ఇప్పుడు వీళ్ళు ఎవరినూ ఉత్ప్రేక్షణ చేయడానికి మీరు లేదు బ్రహ్మసత్యం జగన్ నేను చెప్తున్నా మీరు దీన్ని నోరు మూసుకుని ఊరుకోండి అని అలాగే ఒక ఆర్యం సేమన చేయాలండి అక్కడ ఏమో వాళ్ళకి తోచిన ఉత్ప్రేక్షలు వాళ్ళు చేయని ఏం పర్వాలేదు గాడ్ బ్లెస్ నువ్వు సినిమా తీసేప్పుడు కావు సినిమాలో ఎప్పుడు శుభ ఆఖరికి వచ్చేప్పుడు గ్రూప్ ఫోటో పెట్టి అందరూ కలిసి ఉన్నట్టుగానే తీయాలి మీరు సినిమా అంటే తప్ప దుఃఖాంతాలు చేయకూడదు అని ఏమైనా రూల్ పెడతారా ఏమక్కర్ రెడ్ ఎం డూ వట్ తథా తథా ఉత్ప్రేక్ష్యేకయ్యాేషా సాంఖ్యకానాదా यथा यथा उप्रेक्ष्यते अनेक जगद्भेदा यहानेुब तथा तथा सांख्यकौद्यु वैशेक बौद्धु जैनु मुदुवादी चे ే విధములుగా జగద్భేదత్తులోని భేదము అనేకయుక్ అనేకములైన యుక్తిచే ఉత్ప్రేక్ష్యతే ఉత్ప్రేక్ష చేయబలుచున్నదో ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏంటో చూసినండి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే మెరీ ఫెర్టైల్ ఇమాజినేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఓకే చేయబడుతున్నదో ఏష ఈ ఉత్ప్రేక్ష తథా తథా ఆయా విధములుగా భవతూ ఉండుగా కాత్ప్రేక్షలో అలాగే ఉన్నదివ్వండి ఒకసారి నేను దృష్టాంతం చెప్పిన ప్రేక్ష కోసం దృష్టాంతం తప్పింది కదా నేను ఒకసారి లాస్ వేగస్ వెళ్ళా లాస్ వేగస్ అని ఒక టౌన్ ఉంది అక్కడ అక్కడ అక్కడ యూనివర్సిటీలో లెక్చర్స్ ఉంటే వెళ్ళాను అక్కడ మామూలుగా ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నాను నేను ఈ ఫుట్పాత్ ఆనుకుని ఒక పెద్ద స్విమ్మింగ్ పూలో ఏదో ఉంది వాటర్ వాటర్ బాడీలు ఉన్నది ఆ వాటర్ బాడీలో వాళ్ళు ఒక డ్రామాని అనాక్ట్ చేస్తున్నారు ఒక డ్రామాని పుటమలు సాయంకాలం పనులు ఆ డ్రామాలో ఒక షిప్పులో ఒక షిప్పులో ఈ మర్చెంట్ ఆ మర్చెంట్ అయితే వేసుకుని వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఈ పైరేట్స్ అని ఉంటారు అంటే ఈ నావికల్ని అక్కడ చోరు సముద్ర చోరు సముద్రంలో కూడా చోరులు ఉంటారు నేల మీదే కాదు వాళ్ళు మధ్యలో ఇట్టించే అట్టి నుంచి వచ్చి గన్నంతో పేల్చడం అదంతా వాళ్ళు ఎనాక్ట్ చేస్తున్నారు చాలా సైంటిఫిక్గా మోస్ట్ అడ్వాన్స్డ్ వేలో ఎనాక్ట్ చేస్తున్నారు గన్నుతో పేల్ చేసి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మీ మనం ఇండియాలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ యుద్ధంలో ఈ మత్స్యంత యొక్క షిప్పు అది ఫైనల్ గా నెగ్గుతుంది ఈ పైలైట్స్ ఓడిపోతారు పాడిపోతారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాని తేడా అక్కడ కథల్లా ముగుస్తుందంటే ఈ మచ్చిం శిక్ మునిగిపోతుంది పైరేట్స్ అన్ని దొంగిగించి పడుతుంది అక్కడ కూడా ఆ కథ అసలు నేను మీరే వినవేస్తున్నా అలా ఉండకూడదు కథ కథల్లా ఉండకూడదు అండి కథలో నాయకుడు ప్రతి నాయకుడు ఉంటాడు నాయకుడు చేసే ప్రతి పనికి ప్రతి నాయకుడు అడ్డొస్తాడు నాయకుడు ధర్మానికి వైపు నిలబడితే ప్రతి నాయకుడు అధర్మానికి కొమ్ము కాస్తూ ఉంటాడు ఎంతసేపు త్రీ అవర్స్ సినిమాలో టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలాగే ఉంటుంది ఆఖరి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏమవుతుంది ఆ ప్రతి నాయకుడు తమ తప్పు తెలుసుకుని శిక్షింపబడతాడు పశ్చాత్తాపడతాడు మనం అందరం ఎందుకు వస్తాం అలా ఉండాలి సినిమాలో మీరు రావణాసురుడు నెగ్గినట్టుగా సినిమా చూపించేస్తే అది మనస్సుకు చాలా ఖేదాన్ని కలిగిస్తుంది నేను అన్నాను About how the professor got mad. Only did she is very wrong. You should not show like that. Payments are winning <laughs> not the log boarding merchant what's going on. 20 minutes ago Anna and then I was I expressed my displeasure and I told her you are a last maker. You are a last maker. it is the city of sin i remember they enacted to make new york lo jeste like, akkada akkada kuda pirates thoripotaru merchants negutaru inko sam india vachara rakkhala india oshte potu eppudu kisthulu odi potaru manchu vade negutaru meer inta varaku edaina oka katha meer chupinchindi cinema lalo kaani natakam lalo kaadu దుష్టుడు నెగ్గే కథ ఏదైనా ఉందా లేదు సపోజ్ ఏదైనా ఒక కథలో దుష్టుడు నెగ్గేడంతో మనం కంగారు పడాల్సిన ఏమైనా ఉందా లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఒక నాటకం నడుస్తాం ఈ నాటకంలో దుష్టుడు నెగ్గిన మంచివాడు నెగ్గిన ఫైనల్ గా ఎవడు నెగ్గినట్టు కానీ కానీ ఒకడు అన్నాడు అయ్యా నేను ఓడిపోయానండి అయినా నువ్వు తెలుసుకుంటే నువ్వు నీ ఓటమిలో విజయము గలదు తెలుసుకుంటే తెలుసుకోలేకపోతే వాడి విజయంలో కూడా ఓటమియే గలదు ఇప్పుడు మీరు ఎవరి మీద పగబట్టి లేకపోతే కక్ష కట్టి లేకపోతే పట్టుదల పట్టి వాడి మీద యుద్దం చేసి నెగ్గి వాడితే వాడు ఇవ్వాల్సిన పది లక్షలు వసూలు చేసి వాడిని మీరు అవమానం చేసి మీరే నెగ్గి ఇంటికి వచ్చారనుకోండి ఇప్పుడు మీ ఎవరు నెగ్గారు మీరు నెగ్గారు వాడు ఓడిపోయారు కానీ వాస్తవంలో మీరు నెగ్గి ఓడిపోయినారు వాడు ఓడిపోయి నెగ్గినారు ఈ జగత్తులో నెగ్గుదల అనేది ఏదీ లేదు ఓడిపోవు అనేది ఏదీ ఇదంతా కూడా ఒక మహానాటకం జగన్నాటకం జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్మ తప్ప దీంట్లో ఏదీ సత్యము కాదు ఎవరికి తోచినట్టు వాడు ఉత్ప్రేక్షలు చేసుకోవచ్చు మా తరఫు నుండి అందరికీ ఆశీర్వచనమే తప్ప మా తరఫు నుంచి అబ్జెక్షన్ లేదు మీకు తెలుసా మహాత్ములు తమను తాము డిఫెండ్ చేసుకోరు దే ఓంట్ డిఫెండ్ నేను ఓ స్వామికి అంటే నా ఇండు కొంత ఆదరభావం ఉన్న ఒక స్వామికి నేను సలహా చెప్పాను ఏమని చెప్పానంటే మీరు మిమ్మల్ని ఎన్నడూ డిఫెండ్ చేసుకోవద్దు సలహా చెప్పాను నెవర్ ఎవర్ డిఫెండ్ యువర్ సెల్ సపోజ్ నేను నా వెళ్తున్నా ఎవడో అంటాడు దొంగ అంటాడు అంటే నేను ఏం చేయాలి నువ్వు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి వెళ్ళిపోవాలి అంతే తప్ప హే ఏం మాట్లాడుతున్నావు అంత మాట ఉంటావా నేను ఎప్పుడు ఏ దొంగతనం చేశానో నీకు తెలుసు నువ్వు జరుగుదువా నేను చూసాను నేను దొంగతనం చేసుకుంటే చూసావా నేను కస్టమర్లు సంపాదించుకున్నానే తప్ప ఏది దొంగతనం చేయలేదు కాదా వాచి నువ్వు దొంగతనం చేశావు నేను వాచి దొంగతనం చేశానో లేకపోతే నేను కొనుక్కున్నానో నీకేం తెలుసు ఇలా చూపిస్తాను నీకు బిల్లు కావాలంటే అలా మొదలు పెట్టకూడదు అలా డిఫెండ్ చేసుకోకూడదు ఆ చిన్న ఒక చేసేవంటే ఓ చిన్నది వెళ్తా డిఫెండ్ చేసుకోకూడదు ఎందుకు తెలుసునండి ఇది ఈ జగత్తంతా కూడా ఇది ఒక పెద్ద నాటకం దీంట్లో ఏది సత్యంగా అంటే ఇప్పుడు నన్ను ఎవడో ఏదో అన్నాడంటే ముందు నేను దేహాభిమానం కలిగిన ఒక వ్యక్తిని అయితే తప్ప వాడు అన్నది సత్యంగానే కాదు సపోజ్ నేను దేహము దేహము అహంకారం కూడా నేను కాదు మనస్సు నేను కాదు ఇప్పుడు వాడు ఎవళ్ళని అవమానం చేసినట్టు ఏం చేసినట్టు కాబట్టి ఎవళ్ళకి తోచిన ఉత్ప్రేక్షలు వాళ్ళు చేసుకుంటారు శంకరులు అంటారు జన కృపా నైష్పుల్య ము మనం ఏమనుకుంటామంటే జనులందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలి అనుకుంటాం అంత మహాభారము అదే తప్ప మరొకటి జనులు మన గురించి మంచిగా ఏమీ అనుకోకెళ్ళాలనుకున్నా సంతోషం జనులు మన గురించి చెడ్డగా చెప్పకూడదు అని మనం అనుకుంటాం అది జరుగుది భారదం బంధము మనం ఏమనాలి ఇతరులు పోగడినా తగ్గడినా నాకు సంబంధం లేదు అనగలగా అర్థమైంది మళ్ళీ ఇంకొకసారి ఉన్నాము సాంఖ్యకరణాద బౌద్ధాద్యై ख्यु वैशेलू बौद्धु जैनू यथा यथा, ये ये विधम जगद्भेद जगत्येद युक्ति्येक्ष चेयड़ष उत्प्रेक्ष తథా తథా కా తదే విధముగాంబుగా మాగైవభ్యంతరం లేదు సాంఖ్యకానాదాదైర్జద్భేదో ఉత్ేక్ష్యేకయు అద్వైతే స్థైర్యే తుమా జీవన్ముక్త ఇదో కొత్త కొత్త ప్రతిపాదనలోకి వస్తూ ఉన్నాము చాలా ప్రధానమైన ప్రతిపాదనము దీన్ని మళ్ళీ క్లాసులో చెప్తాను బాలకోపాఖ్యానము అని ఒకటి ఉన్నది చెప్తానని మేము ప్రామిస్ చేశాము కనుక రేపు వచ్చే క్లాసులో బుధవారం క్లాసులో అది చెప్తా ఓకే పది నిమిషాల్లో అయిపోతుంది ఇక ఈ వీకెండ్ క్లాసులు దగ్గరకు వచ్చేసాము అప్పుడే ఫ్రైడే సో శని అది యథాప్రకారంగా గేటా ఆదివారం ఉదయం అనుమానిక అధికారంలో తెలుసు బలారం వచ్చే వాళ్ళకి మంగళవారం బలారం క్లాస్ కూడా పూర్ణిమమిదం పూర్ణముద్య పూర్ణశ్వ పూర్ణిమాయ పూర్ణమేవాశిష్యే